హరి ఓ శ్రీ గురుగ్ఞ నమ హరి ఓ బ్రహ్మాం పరసుఖదం కేవలం పీగన సదృశం థమస్యాల నిత్యం విమలం సర్వీ సాక్షిభూత భావాతి త్రిగుణరహిం సద్గురు నమా నమో బ్రహ్మా దివ్య బ్రహ్మ విద్యా సంప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమోగరుభ్యర్వప్లవరహిత ప్రజనఘన ప్రత్యగో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరి సదాశివసరంభావ్యాసశంకర అస్మదాచార్యపర్యం వందే గురుపరం పరా హరి శ్రీ గురుభ్యో నమీ నారాయణ నారాయణ ఆత్మనో విక్రిస్ బోధోసర్వమలం క్రస్ ఆత్మ పూర్ణానంద స్వరూపమైనందున ఆత్మలో కర్మకు ఆస్కారము లేదు కర్మాచరణ లేనందున కర్తృత్వము లేదు కర్తృత్వము లేనప్పుడు భోక్తృత్వము ఉండేందుకు వీలు లేదు అంతే వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్తే భోక్త అవుతున్నాడు అనమాట అందుచేత ఆత్మ కర్తయు కాదు ద్రష్టయు కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇప్పటి వరకు ఎవరికి వారు తనని తాను ఏమనుకుంటున్నాడు నేను ద్రష్టని నేను దృశ్యాన్ని చూస్తున్నాను నేను దర్శనాన్ని కలిగి ఉన్నాను ఈ రకమైనటువంటి వ్యవహార సదృశ్యమైనటువంటి వాడెవడో వాడు జీవుడు నేను ద్రష్ట అన్న నిర్ణయానికి వరకే ఉన్నవాడెవడో వాడు జీవుడు నేను ద్రష్టను కాదు నిజానికి ద్రష్ట సాక్షి అని అందరి అభిప్రాయం దృశ్యం జరుగుతూ ఉంటుంది ద్రష్ట చూస్తూ ఉంటాడు దృశ్యం కాదు కనీసం దృశ్య నుంచి ద్రష్ట దాకా అయినా రావాలి అని మానవులందరూ అనుకుంటూ ఉంటారు కానీ స్వరూప జ్ఞానమైనటువంటి ఆత్మ ద్రష్ట కూడా కాదు అంటున్నాడు కారణం ఏమిటి అది దృక్స్వరూపం దాని స్వరూపం దృక్ అందుకని వివేకం చెప్పేటప్పుడు దృక్దృశ్య వివేకం అన్నాం కానీ ద్రష్ట వివేకం అని అలా కాబట్టి ఎవరికైనా సరే వివేకం వస్తే ఏం తెలుస్తుంది తాను దృక్స్వరూపుడునని తెలుస్తుంది తప్ప ద్రష్ట నిర్ణయం త్రిపుటి లోపలే ఉంటుంది కానీ త్రిపుటికి అతీతంగా ఉండదను ఎప్పటికప్పుడు చేయాలి ఏ నిర్ణయాన్నైనా చేసేటప్పుడు త్రిపుటికి లోబడి త్రిపుటికి అతీతంగా ఉందా అన్నటువంటి దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఆ నిర్ణయం చేసే ముందు ఈ విధానం అంతా బాగా అవగాహన కలిగి ఉండాలన్నమాట ఎప్పుడు త్రిపుటికి అతీతంగా ఉండాలి గాని త్రిపుటికి లోబడి ఉండకూడదు త్రిపుటికి లోబడి ఉంటే